ఇంత దేవుడింక వేడి కూడా చెంత నుండితే రక్షించుచే కొని కొలువరో వేసితే వేయి రూపులు విశ్వరూపమితడు శ్రీ సతీషుడిందరిలో శ్రీమంతుడు భాసురభు భూమి మోచే బలవంతుడిన్నిటాను దాసులైతే మన్నించు ఏ దైవము గొలువరో పుట్టున బ్రహ్మాండాలు కుక్షిలోనించినవాడు అట్టెదేవతల మొరలాలించేవాడు చిట్టకపు దానవుల చించి చెండాడేటివాడు ట్టే గాతు ఈతని కొలువరో కాలము కర్మము మాయ కల్పించిన ఎట్టివాడు ఆలించి సర్వ జీవుల అంతర్యామి వాలి శ్రీ వెంకటపతయి వరములి చేవాడు मेचुनी विभुलू वर